శ్రీ శ్రీ శ్రీ సాధు నిచ్చలదాస్ స్వామీజీ వారి చేపబడిన శ్రీ విచార సాగరము గ్రంథంలో అనుబంధ సామాన్య నిరూపణమునందు సాధన చతుయ సంపత్తి తెలుసుకున్నాం వివేకము వైరాగ్యము షట్ సంపత్తి మరియు ముముక్షత్వము సర్వదుఖముల యొక్క అత్యంత నివృత్తి మరియు పరమానంద ప్రాప్తి అనేది మోక్షం యొక్క స్వరూపము దానిని ఇచ్చగించుట ముముక్షుత ఏ విధంగా ఇచ్చచేయాలి అంటే నేను ముక్తుణ్ణి కావాలి అనేటువంటి ఇచ్చ చేయాలి దానికే ముముక్షుత అన్నాం మరి నేను ముక్తుణ్ణి కావాలి అని ఏ విధంగా తపన ఉండాలి అనంటే అయం అధికారి జనన మరణాది సంసార అనల సంతప్త ప్రదీప్త శిరా జలరాశం ఇవ్వ ఏ విధంగా వేసవి కాలంలో మండు టెండల్లో ప్రయాణిస్తున్నటువంటి వానికి ఎక్కడైనా జలరాశి దొరికితే బాగుండు నాకు దాహం అధికంగా వేస్తుంది పైన ఎండ తీవ్రంగా ఉంది ఈ తాపమునకు నేను తట్టుకొనలేకపోతున్నాను ఎక్కడైనా జలరాశి కనుక ఉన్నట్లయితే అంటే జలము లభించినట్లయితే నా యొక్క తాపము దూరమవుతుంది అని ఏ విధంగా జలము కోసము అతడు ఎంత తపనతో జిజ్ఞాసతో వెతుకుతూ ఉంటాడో అదేవిధంగా ఈ జననమల రూప సంసారం అనేటువంటి ఈ ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపములు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి నివృత్తము అవట కోసము బయటపడు కోసము జ్ఞానము అనేటువంటి జలము కోసము తప్పించాలి ముముక్షు ఆ విధమైనటువంటి తపన ముముక్షువుకు ఉండాలి అని ఈ విధంగా సాధనాల గురించి చెప్పుకున్నాం అయితే ఈ సాధనాలు కనుక లేకుంటే ఏమవుతుంది స్వామీజీ సాధనాలు లేకుండా ఆత్మజ్ఞానం కలగదా మోక్షము ప్రాప్తించదా అని ఒకవేళంటే అది సంభవం లేదంటాడు నోష దృష్టి రిరాగలేశో దుఃఖాత్మకే కర్మణి తత్ఫలేచ ము సమాధి షట్కం తాం విచారో సుదూర అని మనకు శ్రీ మాధవాచారుల వారు స్వానుభవ దర్శలో ఐదో శ్లోకంలో చెప్తారు నా దోష దృష్టి రిరాగలేశో ఇవడికైతే దోషదృష్టి లేదు శబ్దస్పర్శ రూపర సగంధాది విషయాలయందు దోషమును దర్శించలేదు ఆ విషయాల నుండి విరక్తుడు కాలేదు వైరాగ్యము లేదు మరి ఇంతేకాకుండా ఈ లోక సంబంధమైన పరలోక సంబంధమైన కర్మజన్య ఫలములు ఏవైతే ఉన్నాయో పరలోకంలో ఏదైతే స్వర్గాది ఫలాలు ఉన్నాయో కర్మజన్యములు కదా స్వర్గకామో ఏ చేత అని చెప్పింది ఉన్నది కాబట్టి కర్మ చేతనే స్వర్గసుఖాలు ఆ స్వర్గ ఫలాలు కర్మజన్యములు అదే ఈ లోకంలో కూడా మనం ఏదైనా కర్మ చేస్తేనే మనకు ఫలం లభిస్తుంది సుఖము లభిస్తుంది కాబట్టి ఇహలోక సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి భోగాల ప్రాప్తి ఏదైతే కర్మజనితములు ఉన్నాయో కర్మఫలాలు ఉన్నాయో వాటి పట్ల దోషదర్శనము లేదు వైరాగ్యం కూడా లేదనుకోండి మరియు నా సమాధి షట్కం శమా తమ ఉపరతి శ్రద్ధ సమాధానం ఈ సమాధి షట్క సంపత్తి ప్రాప్తి కూడా లేదు మరియు ముముక్షుత్వం కూడా లేదు అంటే సాధనాలు ఏ మాత్రం కూడా లేవు అటువంటి వానికి దేశం విచారా అవి సుదూర ఏవా వారికి వేదాంత విచారం చేయడమే కష్టమవుతుంది వేద వేదాంత విచారం చేయాలి అనంటే శ్రవణాదులు చేయాలి మరి సాధనాలు లేకుండా శ్రవణాదుల్లో అతడు ప్రవృత్తుడు కాలేదు ఇక వారికి మోక్షం ఎలా సిద్ధిస్తుందండి అందుకని సాధనాలు లేకుండా మోక్షం యొక్క ఆశ అసలేదు కాబట్టి తప్పకుండా వేదాంత విచారం చేసి తజ్జనిత జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందగోరు వాడు తప్పకుండా వివేకాది సాధనాలను ప్రాప్తం చేసుకోవాలి ఇది అబాదితం అని ఇంత కనుక సాధనాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు పదిహేను మరియు పదహారవ అంకములు ఇందులో అంతరంగ ఆర్ బహిరంగ సాధనం ఈ రెండు సాధనాల గురించి చెప్తూ ఉన్నాడు అంతరంగ సాధనము మరియు బహిరంగ సాధనము ఏవేవి అవి చెప్తాడు ఇరవై దోహ చదవండి స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి అంతరంగయే ఆదిరంగ అంతరంగ బహిరంగను కోసంగా ఇంత పూర్వం మనం తెలుసుకున్న విధంగా వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షత్వము ఇవి నాలుగు అది శ్రవణము మననము నిధిధ్యాసనము తత్వం పదార్థ శోధన ఇవి నాలుగు మొత్తం ఎనిమిది ఈ ఎనిమిది అంతరంగ సాధనములు దేనికి జ్ఞానమునకు మరియు యజ్ఞాధిక బహిరంగ యజ్ఞయాగాలు ఉపాసనలు మొదలైనవన్నీ కూడా బహిరంగ సాధనములు అనబడతాయి అందులో ముముక్ష అధికారి పురుషుడు బహిరంగ కజే బహిరంగ సాధనలను త్యజించాలి వదిలిపెట్టాలి మరి అంతరంగధారే అంతరంగ సాధనాలను ధరించాలి అని ఇరవై మూడవ దోహ యొక్క సంక్షేపార్థము తెలుసుకున్నాము ఇప్పుడు టీకా చూడండి పూర్వదోహేమే కహే వివేకాధిక ఆట్ అంతరంగ సాధన్ కహ్యే హై పూర్వ దోహలో వివేకాదులు నాలుగు మరియు శ్రవణాదులు నాలుగు ఇవి ఎనిమిది సాధనాలు ఇవి అంతరంగ సాధనములు అనబడతాయి మరియు యజ్ఞాది కర్మ బహిరంగ సాధన కయ్యేహ్ యజ్ఞాది కర్మలు ఏవైతే ఉన్నాయో యజ్ఞాదులు మరియు ఉపాసనలు ఇవి బహిరంగ సాధనములు అని చెప్పబడతాయి తినిమే బహిరంగకు జిజ్ఞాసు త్యాగే ఈ అంతరంగ బహిరంగ సాధనాల్లో బహిరంగ సాధనాలు ఏవైతే ఉన్నాయో అజ్ఞాదులు కానీ ఉపాసనలు కానీ ముముక్షు అయినటువంటి అధికారి జిజ్ఞాసు పురుషుడు త్యజించాలి బహిరంగ సాధనాలను విడిచిపెట్టాలి అంతరంగుకు ధారే అంతరంగ సాధనాలను మాత్రం ధరించాలి అంటే గ్రహించాలి వివేకము వైరాగ్యం షట్ సంపత్తి ముముక్షం శ్రవణము మననము నిధిధ్యాసనం తత్వం పదార్థ శోధన ఈ ఎనిమిది అంతరంగ సాధనాలను మాత్రము ్రహించాలి ఇరవై మూడవ టిప్పణము అంతరంగ సాధనాలు దాని మీద ఉన్నది చూడండి జైసే ధనుసు సే చూటా జో బాండ్ సో లక్ష్ అనగా అమాజికే భేదనకా సమీపవర్తి హువ సాధన హే యాతే సో తాకా అంతరంగ సాధన హే అయితే ఈ అంతరంగ సాధనాలు బహిరంగ సాధనాలు అని చెప్తూ ఉంటే అసలు అంతరంగం ఏమిటి బహిరంగం ఏమిటి ఆ శబ్దాల యొక్క అర్థం తెలియాలి కదా మరి అంతరంగ సాధనాలు దేనికంటారు అని అంటే దృష్టాంత సహితంగా చెప్తూ ఉన్నాడు ఒకనొక వేటగాడు తన యొక్క లక్ష్యమును గురిపెట్టి ధనుస్సుకు లక్ష్యం అది धन को बाधी लक्षा ने गुरीपी वजलाड़ धन पड़को बाणा ने गिट्टी आ प्रत्यन ईणा ने लक्ष्य गुरीपी वजलादड़न बा क्रमेण दाने का वेग बल चेत तन लक्ष्य समीपन को వెళ్ళి ఆ లక్ష్యమును ఛేదిస్తుంది కాబట్టి లక్ష్యమునకు అది సమీపవర్తి అయింది బాణము ఇక ధనుసు ఏదైతే ఉన్నదో అది దూరంగా ఉన్నది అట్లే ఇక్కడ కూడా చెప్తున్నాడు పండిత్ పీతాంబరజీ ఆ బాణము ఏ విధంగా లక్ష్యమునకు సమీపవర్తి ఉన్నదో అందువల్ల యాతేసో తాకా అంతరంగ సాధనయ్యే అందుకని ఆ లక్ష్యమునకు ఆ బాణము అది అంతరంగ సాధనమైంది ఎందుకు సమీపవర్తి సాధనం ఉన్నందువలన దగ్గరి సాధన ఉన్నందువలన ఇక ఆ ధనుసు ఏదైతే ఉన్నదో అది మాత్రం దూరంగా ఉంది లక్ష్యాన్ని భేదించుటకు అది సహకరించదు బాణమును వదులుటకు సహకరించింది కానీ లక్ష్యమును మాత్రం ధనుస్సు ఛేదించదు ధనుస్సు అది దూరంగా ఉంది కానీ బాణం మాత్రము లక్ష్యం సమీపమునకు వెళ్ళి లక్ష్యమును భేదిస్తుంది కావున ఆ బాణము సమీపవర్తి అయినందువలన లక్ష్యమునకు అంతరంగ సాధనమైంది ధనుషు బహిరంగ సాధనం అది కూడా చెప్తాడు ఇరవై నాలుగో తైసే వివేకాధిక ఆర్ట్ జ్ఞానికే సమీపవర్తి హువే సాధన హే ఏ విధంగా బాణము లక్షమునకు సమీపవర్తి అయినందువలన అంతరంగ సాధనముగా వ్యవహరింపబడుతుందో చెప్పబడుతుందో అదేవిధంగా జ్ఞానమునకు సమీపవర్తి సాధనాలు ఏవి అనంటే వివేకాది ఆట్ వివేకం మొదలుకొని ఎనిమిది సాధనాలు వివేకాదులు నాలుగు శ్రవణాదులు నాలుగు ఈ ఎనిమిది సాధనాలు జ్ఞానానికి సమీపవర్తి అయి ఉండడం ద్వారా యాతేవే జ్ఞానికే అంతరంగ సాధనకయ్యే హాయ్ అందుకని ఆ వివేకాదులు జ్ఞానమునకు అంతరంగ సాధనములు అనబడతాయి ఇక ఇరవై నాలుగవ చూడండి జైసే ధనుసు జో హై సో లక్షికే వేధనే కారవర్తి హువా బాణికే చూట్నే ద్వారా సాధన హై దృష్టాంతంలో ధనుషు ఏదైతే ఉందో అది లక్ష్యమునకు దూరంగా ఉంది మరియు బాణమును వదులుటకు సాధనమైంది అయితే లక్ష్యమును ఛేదించుటయందు ధనుస్సు కూడా సాధనం ఉంది ఎందుకు బాణమును వదులుటకు సాధనమున్నది అందుకని బాణమును వదులుట ద్వారా ధనుస్సు లక్ష్యమును ఛేదించుట ఎందు సాధనముంది కానీ సాక్షాత్ సాధనం కాదు ధనుస్సు సాక్షాత్ సాధనం ఎవరు లక్ష్యమును ఛేదించుటకు అంటే బాణం కాబట్టి బాణము అంతరంగ సాధనమైతే ధనుసు అది లక్ష్యమునకు దూరవర్తి ఉన్నది కాబట్టి దూరంగా ఉన్నది కాబట్టి అది బహిరంగ సాధన అనబడుతుంది అది కూడా సాధనయే ఉంది ఎందుకు ధనుసు లేకుండా బాణాన్ని వదలలేము కదా అందుకని లక్ష్యమును ఛేదించుటకు ధనుసు కూడా సాధనం ఉన్నది కానీ సాధన కాదు సమీపవర్తి సాధన కాదు मरेंगे दूर साधन अंदकनी आ धन लक्षण बहिंग साधन अन बड़ी बाणमु समीपवर्ती उल्ला अंतरंग साधन अन बड़ी अदे विधा यादेशोता बहिंग साधन तैसे यज्ञ और सगुनोपासना आदि कर्म भी ज्ञाका दूरवर्ती हुआ पाप और विष्प रूप मलिक యథాయోగ్యం నివృత్తి రూపు చిత్తశుద్ధిపూర్వక జిజ్ఞాస ద్వారా సాధన యజ్ఞము మరియు సగుణోపాసనలు ఇవి కూడా మనకు జ్ఞానానికి సాధనాలు ఉన్నాయి కానీ సాక్షాత్ సాధనాలు కావు జ్ఞానాన్ని ఉత్పన్నం చేయుట ద్వారా సాధనాలైనాయి అది కూడా ఎట్లా జ్ఞానమునకు దూరంగా ఉండి విక్షేపమును మరియు మలదోషమును मलदोष निवृत्ति अवकू निष्काम कर्म चेयनक विक्षेप दू विक्षेप दोष दूरम कोसमु विषेप दोष दूरमव सपासन चेयन चुप्को यज्ञादि कर्मल का मरी उपाशन का मलदोष निवृत्ति विषेप दोषा निवृत्ति మరి అంతఃకరణ శుద్ధి ద్వారా జిజ్ఞాసను కలిగించి ఆ జిజ్ఞాస ద్వారా జ్ఞానమునకు సాధనాలైనవి యజ్ఞాది కర్మలు మరియు సగుణ ఉపాసనాదులు అందువల్ల జ్ఞానమునకు జిజ్ఞాస ద్వారా అంతఃకరణ శుద్ధిని కలిగించి జిజ్ఞాస ద్వారా జిజ్ఞాస ద్వారా అవి సాధనాలు ఉన్నాయి అందువల్ల అవి దూరవర్తి కాబట్టి వాటికి బహిరంగ సాధనలు అంటాం జాతే సో జ్ఞానక బహిరంగ సాధనకయ్యే హై అందువల్ల యజ్ఞాది కర్మలు అవి కూడా నిష్కామంగా చేయబడినటువంటి కర్మలు మరియు సగుణ ఉపాసన ఇవి జ్ఞానమునకు బహిరంగ సాధనలు అనబడతాయి మరి వివేకాది ఎనిమిది సాధనాలు అంతరంగ సాధనములు అని చెప్పబడ్డాయి విషయంలోకి రండి జక శ్రవణమే అథవా జ్ఞానమే ప్రత్యక్ష ఫలు హోవే సో అంతరంగ సాధనకయ్యహ్ అంతరంగ సాధనాలు బహిరంగ సాధనాలంటే ఇంక కొంచెం స్పష్టం చేయండి స్వామీజీ అని అంటే చెప్తున్నాడు ఏ సాధనలకు శ్రవణం నందు లేదా జ్ఞానం నందు ప్రత్యక్ష ఫలము గలవి ఉన్నయో అవి అంతరంగ సాధనములు అనబడతాయి శ్రవణానికి కానీ మరి జ్ఞానానికి కానీ ఏవి ఉపయుక్తములైనటువంటి సాధనాలు ఉన్నాయో జిజ్ఞాసను కలిగించి శ్రవణాదులయందు ప్రవృత్తం చేసేటువంటి ఏ సాధనాలు ఉన్నాయో అంటే అంతఃకరణ శుద్ధి ద్వారా మరియు చిత్త ఏకాగ్రత ద్వారా జిజ్ఞాసను కలిగి కలిగించి జిజ్ఞాసను కలిగిస్తూ శ్రవణాదులయందు ప్రవృత్తి అగుటకు ఏవి ఉపయుక్తములు ఉపయోగములు ఉన్నాయో అవి బహిరంగ సాధనములు అనబడతాయి ఇక శ్రవణాదులయందు మరియు జనక శ్రవణమే అత జ్ఞానమే ప్రత్యక్ష ఫలు అవే సో అంతరంగ సాధనకయ్యే అయితే శ్రవణాదులయందు ప్రవృత్తి కలుగుటకు ఏవి సాధనాలు ఉన్నాయో అవి బహిరంగ సాధనలు అనబడతాయి ఈ విషయంలో సంక్షేప శారీరకము మూడవ అధ్యాయము మూడు వందల ఇరవై తొమ్మిదవ శ్లోకంలో దానికి టీకా రాస్తూ శ్రీ నృసింహాశ్రం అనేటువంటి ఆచార్యులు మహాత్ములు చెప్తారు సంక్షేప శారీరకము మూడవ డాష్ అనే శ్లోకానికి టీకా శ్రీ నృసింహాశ్రం స్వామీజీ రాస్తారు జిజ్ఞాస అనంతరం అవి అపేక్షితత్వం సాధనసంతరంగత్వం జిజ్ఞాస ఎవరి యొక్క జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస కలిగిన తర్వాత కూడా అపేక్షితమగు సాధనములు అంతరంగ సాధనములు అనబడతాయి బ్రహ్మవును తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస కలిగిన తర్వాత కూడా ఏ సాధనాల యొక్క అపేక్ష ఉందో ఆ సాధనాలు అంతరంగ సాధనములు అనబడతాయి మరియు జిజ్ఞాస ఉత్పత్తి మాత్ర అపేక్షితత్వం బహిరంగత్వం జిజ్ఞాసను కలిగించుటకు అంటే ఉత్పన్న మగుట కోసము జిజ్ఞాస యొక్క ఉత్పత్తి మాత్రమునందు ఏ సాధనాల యొక్క అపేక్ష ఉన్నదో ఆ సాధనాలు బహిరంగ సాధనాలు అనబడతాయి కాబట్టి జిజ్ఞాసను కలిగించుటకు మాత్రము అంటే జిజ్ఞాసను కలగజేసి శ్రవణాదులయ్యందు ప్రవృత్త మగుటకు మాత్రము ఏవి సాధనాలు ఉన్నాయో అవి బహిరంగ సాధనాలు అనపడతాయి మరియు శ్రవణమునందు మరియు జ్ఞానమునందు ప్రత్యక్ష ఫలము కలిగినటువంటి ఏ సాధనాలు ఉన్నాయో అవి అంతరంగ సాధనాలు అనపడతాయి శ్రవణము చెయ్యాలి అనంటే మనకు వివేకాదులు కలగాలి కదా వివేకాది నాలుగు సాధనాలు లేకుండా శ్రవణమునందు ప్రవృత్తి కలగదు అందువల్ల ఆ శ్రవణాదులు కూడా జ్ఞానమును కలిగించుట ఎందు దగ్గర సాధనాలు కాబట్టి వివేకాదులు నాలుగు మరి శ్రవణాదులు నాలుగు ఈ ఎనిమిది జ్ఞానానికి అంతరంగ సాధనములుగా చెప్పబడ్డాయి వివేకాది చారీక శ్రవణమే ఉపయోగ వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షుత్వము అనేటువంటి సాధనాలు ఇవి శ్రవణమునందు ఉపయుక్తమున్నాయి ఎందుకు జిజ్ఞాసను కలిగించి శ్రవణాదుల్లో ప్రవృత్తం చేస్తాయి ఇక వివేకాదిక విన వివేకాదులు కనుక లేకపోతే బహిర్ముఖ పురుషుడు కనుక ఉన్నట్లయితే శ్రవణ బనేనహి శ్రవణం చెవిట సంభవించదు అందుకని వివేకాదులు శ్రవణమునందు ఉపయోగమున్నవి తైసే శ్రవణ మరణ నిధిధ్యాసనక జ్ఞానమే ఉపయోగ వివేకాదులు శ్రవణమున్నందు ఉపయోగం ఉన్నాయి మరియు శ్రవణ మననా నిధిధ్యాసనాలు ఇవేత ఉన్నాయి ఇవి జ్ఞానానికి ఉపయోగం ఉన్నాయి శ్రవణాదికి విన జ్ఞాన భవనాయి శ్రవణం మననం నిధిధ్యాసనం చేయకుండా జ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు అందువల్ల జ్ఞానానికి శ్రవణాదులు ఉపయుక్తమున్నాయి ఇంతేకాకుండా తత్వం పదార్థ శోధన కూడా జ్ఞానానికి ఉపయోగం ఉన్నది తైసే తత్పదిక అర్థ అవరు త్వంపదిక అర్థ జానే వినాభి అభేద జ్ఞానం ఓ వినయ్ తత్వం పదార్థ శోధన లేకుండా కూడా అభేదజ్ఞానం అంటే మాయా విశిష్ట చైతన్యం మరియు తొంపదానికి వాచార్తము అవిద్యా విశిష్ట చైతన్యం లేదా అంతఃకరణ విశిష్ట చైతన్యం లేదా వాసనా విశిష్ట చైతన్యం అని కూడా సిద్ధాంత బిందులో చెప్పబడింది కాబట్టి ఈ విశిష్ట చైతన్యం ఏదైతే ఉందో ఇది వాచ్యార్థం ఆ విశిష్టములోనే ఒక భాగము విరోధి భాగముంది ఒక భాగము అవిరోధి భాగం ఉన్నది ఎందుకు విశిష్టం అన్నప్పుడు రెండు కలిసే కదా విశిష్టంగా వ్యవహరింపబడతాయి ఏ విధంగా నీలము మరియు ఘటము నీలం అనేది ఒక వర్ణం గుణము మరి ఘటం అనేది ఒక ద్రవ్యము ఇప్పుడు ఆ ఘట ద్రవ్యం ఎట్లా ఉన్నది నీల రంగుతో కూడి ఉన్నది అందుకని నీల రంగుతో కలిసి ఉన్నందువలన నీల విశిష్ట ఘటము అంటాం ఎప్పుడు కానీ విశిష్టము అన్నప్పుడు రెండు పదార్థాలు ఉంటాయి అక్కడ అట్లే ఇక్కడ మాయా విశిష్ట చైతన్యము ఈశ్వరుడు ఇది తత్పదానికి వాచ్యార్థము ఆ వాచ్యార్థమైనటువంటి ఆ విశిష్టంలో మాయా అనేది ఒక అంశం ఉన్నది మరి చైతన్యము ఒక అంశం ఉన్నది అందులో మాయా విరోధీ అంశము చైతన్యము అవిరోధీ అంశం మనం భాగత్యాగ లక్షణను స్వీకరించి ఆ విరోధి అయినటువంటి జడభాగం ఏదైతే మాయా అంశం ఉన్నదో దాన్ని త్యాగం చేయవలసి వస్తుంది భాగత్యాగ లక్షణ అంటే ఒక భాగాన్ని త్యాగం చేసి ఒక భాగాన్ని గ్రహించడం అయితే ఈ మాయా అంశం ఏదైతే జడభాగం ఉన్నదో విరోధీ అంశము త్యాగం చేసినట్లయితే కేవలము శుద్ధ చైతన్యం బ్రహ్మ చైతన్యం అవశిష్టమై ఉంటుంది ఇక అట్లే భాగత్యాగ లక్షణను ఆశ్రయించి తొంపదములకు వాత్సార్థమైనటువంటి అవిద్యా విశిష్ట చైతన్యం లేదా అంతఃకరణ చైతన్యం ఏదైతే ఉన్నదో అందులో విరోధి అవిద్యా భాగం లేదా అంతఃకరణ భాగం దాన్ని త్యాగం చేసి కేవల చైతన్యాన్ని తీసుకుంటే అది కూటస్థ చైతన్యం ఉంటుంది ఇది కూడా శుద్ధమే ఉంది అయితే ఈ కూటస్థ చైతన్యము మరియు ఆ బ్రహ్మ చైతన్యము ఈ రెండు కూడా ఒక్కటే రెండు చైతన్యాలు లేవు పురస్కరించుకొని భిన్న భిన్నంగా వ్యవహరింపబడుతున్నాయి కానీ వాస్తవంగా ఉన్నది ఒకే చైతన్యం ఈశ్వర్ అత్యంత జీవత్తం ఉపాధి ద్వయ కల్పితం ఈశ్వరత్వం గాని జీవత్వం గాని రెండు ఉపాధులను పురస్కరించుకొని వ్యవహరింపబడుతుందే కానీ వాస్తవంగా ఉపాధులు తొలగిస్తే చైతన్యం ఒకటే ఈ విధంగా ఘటాకాశము మఠాకాశము అని భిన్న భిన్నంగా వ్యవహరింపబడుతున్నప్పటికీ కూడా ఆకాశము ఒకటే ఎందుకు ఘటమఠను రెండింటిని పగలగొట్టండి ఘటాన్ని పగలగొట్టండి మఠాన్ని కూలగొట్టండి మిగిలేదేమున్నది ఒకటే ఒక ఆకాశం అట్లే అవిద్య అనేటువంటి ఉపాధిని మాయ అనేటువంటి ఉపాధిని రెండింటినీ భాగత్యాగ వేరు చేసి వాటిని బాధ్ చేసినట్లయితే అవశిష్టంగా మిగిలేదు చైతన్యం అందుకని జీవో బ్రహ్మైవ నాపరహ తత్వం అసి అని ఇత్యాది మహావాక్యాలన్నీ కూడా చెప్తున్నాయి కాబట్టి ఇక్కడ జీవుణ్ణి బాధ చేసి జీవుణ్ణి ఏం చేసినాము భాగత్యాగ లక్షణ చేసి ఈ జడవర్గం అవిద్యా తత్కార్యమైనటువంటి దేహాదిక ప్రపంచమంతా కూడా ఇది మిథ్యా ఉన్నది అని నిశ్చయం చేసి బాధ చేసినాం మిథ్యత్వ నిశ్చయానికే ఏమన్నాము బాధ అన్నాము ఈ జీవత్వం కూడా బాధ అయిపోతుంది ఆ అవిద్య అనేటువంటి ఉపాధిని స్వీకరించినప్పుడే కదా చైతన్యానికి జీవత్వం వచ్చింది కాబట్టి అవిద్య అనేటువంటి ఉపాధినే బాధ్య చేసినట్లయితే జీవత్వం కూడా బాధ అయిపోతుంది అందుకని జీవుణ్ణి బాధ్యేసి కూటస్థుని చేత బ్రహ్మంతో ఆభేదం చేస్తున్నాం జీవుణ్ణి బాధ్య చేసి కూటస్థునితో బ్రహ్మ చైతన్యాన్ని ఆభేదం చేస్తున్నాం అయితే జీవ ఈశ్వరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బాధింపబడుతున్నారు ఇక కూటస్థ చైతన్యము మరియు బ్రహ్మ చైతన్యము రెండు సదా అభేదమే ఉన్నాయి కాబట్టి వీటికి ఎల్లప్పుడూ ముఖ్య అభేదం ఉంటుంది వీటికి ముఖ్య సమానాధికారణ్యం అంటారు ఇక జీవునికి బ్రహ్మకు బాధ సమానాధికారణ్యం ఉంటుంది ఎందుకు జీవత్వం బాధ చేసిన తర్వాత కూటస్థుణ్ణి ఎప్పుడైతే అంటే జీవుని యొక్క వాస్తవ స్వరూపము కూటస్థుడని నిర్ణయించి ఆ కూటస్థుని బ్రహ్మంతో అభేదం చేస్తున్నాం కాబట్టి జీవుడు బాధయ్యి బ్రహ్మంతో అభేదమవుతున్నాడు కాబట్టి జీవునికి బ్రహ్మకు బాధ సామానాధికారణ్యం ఉన్నది కూటస్థునికి బ్రహ్మకు ముఖ్య సామానాధికారణ్యం ఉన్నది ఈ విధంగా తత్వం పదార్థ శోధన చేస్తే ఏమవుతుంది అభేదజ్ఞానం అవుతుంది ఆ అభేద జ్ఞానమే అజ్ఞాన నివృత్తి ద్వారా అజ్ఞానాన్ని నివృత్తి చేస్తూ మోక్షానికి సాధనం అవుతుంది జ్ఞానాదేవత కైవల్యం అని చెప్పిన ప్రకారంగా జ్ఞానం చేత ఆ జ్ఞానం నివృత్తి అయ్యి మోక్షం కలుగుతుంది కాబట్టి ఆ మోక్షం ఫలము ప్రయోజనం సిద్ధించాలి అంటే మోక్షానికి సాక్షాత్ సాధనము జ్ఞానము ఆ జ్ఞానానికి అంతరంగ సాధనాలు శ్రవణాదులు నాలుగు మరియు వివేకాదులు నాలుగు ఈ ఎనిమిది అంతరంగ సాధనాలు కనబడతాయి పిసిరి తీసే వివేకాది చారీ సాధన శ్రవణమే ఉపయోగ ఆరు శ్రవణాదికి చారీ సాధనంకా జ్ఞానమే ఉపయోగ జ్ఞానం నందు ఉపయుక్తమున్నాయి ఉపయోగమున్నాయి శ్రవణాదులు నాలుగు శ్రవణము మననము నిధిధ్యాసనము తత్వం పదార్థ శోధన ఈ నాలుగు జ్ఞానం నందు ఉపయోగమున్నాయి మరియు శ్రవణాదులకు వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షుత్వము అనేటువంటి నాలుగు సాధనాలు ఉపయోగం అంటే ఇప్పుడు ఇక్కడ పరస్పరం కనుక విచారం చేసినట్లయితే మోక్షానికి సాక్షాత్ జ్ఞానము జ్ఞానానికి సాక్షాత్ సాధనం మరి శ్రవణాదులకు సాక్షాత్ సాధనము అంటే ఇప్పుడు జ్ఞానం యొక్క అపేక్ష చేత శ్రవణాదులు జ్ఞానానికి సాక్షాత్ అంతరంగ సాధనములైనవి మరియు శ్రవణాదులకు వివేకాదులు సాధనమైనవి మొత్తం మీద వివేకాది ఎనిమిది కూడా జ్ఞానానికి అంతరంగ సాధనాలుగానే చెప్పబడ్డాయి కానీ శ్రవణాదుల జ్ఞానం యొక్క అపేక్ష చేత వివేకాదులు కొంచెం దూరమైనవి ఎందుకు జ్ఞానానికి దగ్గర సాధనాలు శ్రవణం మననం నిర్దిధ్యాసనం తత్వం పదార్థ శోధన ఆ అంతకు కంటే మొదలు వివేకాదులు ఉండాలి అంటే జ్ఞానానికి కొంచెం దూరమైనవి అంటే జ్ఞానం యొక్క అపేక్ష చేత ఈ శ్రవణాదుల కంటే కొంచెం దూరంగా ఉన్నాయి వివేకాదులు ఇక యజ్ఞాది కర్మలు ఉపాసనలు అత్యంత దూరం ఉన్నాయి అవి బహిరంగం ఈ వివేకాదులు మొదలుకొని ఎనిమిది అంతరంగ సాధనాలుగా చెప్పబడ్డాయి ఆరు శ్రవణాదికి చారి సాధనంకా జ్ఞానమే ఉపయోగ ఆట అంతరంగ సాధన హే అందుకని వివేకాదు ఎనిమిది జ్ఞానానికి అంతరంగ సాధనములుగా చెప్పబడ్డాయి మరియు నిష్కామకర్మ ఉపాసనాదులు జ్ఞానానికి బహిరంగ సాధనములుగా చెప్పబడ్డాయి అది చెప్తున్నాడు చూడండి జాకా జ్ఞానమే అథవా శ్రవణమే ప్రత్యక్ష ఫలు హోవె నహి ఏ సాధనాలకు జ్ఞానమునందు కానీ శ్రవణాదులయందు కానీ ప్రత్యక్ష ఫలం లేదు అంటే దగ్గర సాధనాలు కావవి కింటూ అంతఃకరణకి శుద్ధి జాక ఫలు హోవే కానీ ఏ సాధనాలను మనం అనుష్ఠించినట్లయితే అంతఃకరణము శుద్ధి గావింపబడి మరియు జిజ్ఞాసను కలిగించుట ద్వారా శ్రవణాదులకు ఏవి సాధనాలు ఉన్నాయో అవి బహిరంగ సాధనాలు కనబడతాయి అంతఃకరణకి శుద్ధి జాకా ఫలు హోవే సో జ్ఞానక బహిరంగ సాధన్ కయ్యే హై ఐసే యజ్ఞాది కర్మ హయ్ మరి ఈ బహిరంగ సాధనాలు ఏమి స్వామీజీ అనంటే యజ్ఞాది కర్మలు మరియు ఉపాసనాలు ఇవి జ్ఞానానికి బహిరంగ సాధనములుగా చెప్పబడ్డాయి సరే జరిగిన విషయంలో మరికొన్ని టిప్పన్లు ఉన్నాయి చూడండి ఇరవై ఐదో చూడండి అంతరంగ సాధనాలను ధరించాలి బహిరంగ సాధనాలను త్యజించాలి విడిచిపెట్టాలి అని గ్రంథకర్త చెప్పాడు కదా అయితే ఈ అంతరంగ సాధనాలు ఎప్పుడు ధరించాలి ఎప్పుడు వదిలిపెట్టాలి ఏది బహిరంగ సాధనాలు అంతరంగ సాధనాలను ఎప్పుడు ధరించాలి ఎప్పుడు గ్రహించాలి మరి బహిరంగ సాధనాలను ఎప్పుడు వదిలిపెట్టాలి వదిలిపెట్టు అన్నాడు యజ్ఞాదుకి ఏదైతే బహిరంగ సాధనాలు ఉన్నాయో వాటిని వదిలిపెట్టి అన్నాడు అంతరంగ సాధనాలను గ్రహించు ధారణ చేయి అన్నాడు ఎప్పుడు అది చెప్తున్నాడు చూడండి జైసే కూప్మే గిరే పురుషు ప్రథం వృక్షకి జడ్ ఆధిక ఆశ్రయకు పకడతాహా ఒకనొక పురుషుడు దారి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు చీకటి సమయంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆ దారి పక్కనే ఒక బావి ఉంది కూపం ఆ బావి చీకటి ఉండందువలన ఆ పక్కకే ఉన్నటువంటిది బావి తెలియబడక అతడు ఆ దారి గుండా పోతూ పోతూ కాలు బావిలో పడ్డాడు బావిలో పడిన తర్వాత ఇక అతడు ఆ నీటిలో అటు ఇటు ఈదుతూ ఆ బావి యొక్క అంచులు ఏవైతే తటములు ఉంటాయో ఆ అంచులను పట్టుకొని అటు ఇటు వెతుకుతూ ఉంటే ఒక చెట్టు యొక్క వేరు దొరికింది అతనికి చెట్టు యొక్క వేరు దొరికింది ఆ వేరు అతనికి ఆసరగా అతనికి ఆ బావిలో లోతుగా ఉన్నటువంటి బావిలో పడ్డాడు కాబట్టి ఇప్పుడు అతడు బయటకు రావడానికి అవకాశం లేదు కానీ తెల్లారేంతవరకు అయినా కనీసం తెల్లారిన తర్వాత కేకలు వేస్తే ఎవరైనా దారి ఉండపోయేటువంటి ప్రయాణికులు మా నా యొక్క మురవిని ఎవరైనా సహాయం చేయగలుగుతారు కానీ ఈ రాత్రిపూటనైతే ఎవరు వస్తారో లేరో ఎందుకంటే రాత్రిపూట ప్రయాణం చేసేవాళ్ళు చాలా తక్కువ కాబట్టి మరి అంతవరకు ఈ ఏరును పట్టుకొని నేను ఉంటాను అని ఆ ఏరును ఆశ్రయించుకొని ఆ ఏరును పట్టుకొని ఉన్నాడు అంటే ఇప్పుడు అతడు నీటిలో మునుగకుండా ప్రాణానికి ఏమీ హాని లేకుండా అంతః పూర్తికి ఆ వేరు కాపాడుతుంది పీచే జబుకోయి దయాలు పురుషు రసి గేరే అయితే ఇక ఇంతలో తెల్లవారింది అనుకోండి అతడు కేకలు వేస్తున్నాడు బావిలో నుండి అయ్యో నన్ను రక్షించండి నేను బావిలో పడినాను నన్ను రక్షించండి అని కేకలు వేస్తుంటే ఆ తెల్లవారుజామున ఆ దారిగుండపోయేటువంటి ఒక ప్రయాణికుడు ఒక దయాలు అయినటువంటి పురుషుడు ఆ కేకలు విని ఆ బావి దగ్గరికి వచ్చి తొంగి చూస్తే అందులో ఒక పురుషుడు పడి ఉన్నాడు అది చూసినటువంటి ఆ దయాలు పురుషుడు అయ్యో అయ్యో బావిలో పడ్డాడు కదా మరి ఇతన్ని బయటకు తీయాలి అని చెప్పి ఒక తాడు తీసుకొచ్చాడు తాడు తీసుకొచ్చి బావిలోకి వదిలాడు ఇక పైన ఒక చెట్టుకు ఆ తాడు యొక్క చివరను కట్టాడు లేదా తానే పట్టుకున్నాడే అనుకోండి మొత్తం మీద తాడునైతే బావిలోకి వదిలాడు తబు ఉక్త ఆశ్రయిక త్యాగ కరికే రసీకు పకడతాయి ఉక్త ఆశ్రయ అంటే చెప్పబడినటువంటి ఆశ్రయం ఎప్పుడు చెప్పబడింది ఇంతకు పూర్వం అతడు బావిలో పడిన తర్వాత చెట్టు వేరు అనేటువంటిది ఆశ్రయంగా దొరికిందని చెప్పుకున్నామే ఆ చెట్టు వేరును ఇప్పుడు వదిలిపెడతాడు ఎప్పుడు ఆ తాడు దొరికిన తర్వాత ఆ బయట నుంచి పైనుంచి ఆ దయాలు అయినటువంటి పురుషుడు ఎప్పుడైతే తాడును బావిలోకి వదిలాడో అప్పుడు ఆ తాడును పట్టుకొని ఈ చెట్టు వదిలేస్తాడు తబు ఉక్త ఆశ్రయిక తాగి కరికే రస్సీ కూ పకడతాయి ఆ చెట్టు వేరు వదిలేసి ఆ తాడును పట్టుకుంటాడు పరంతో రస్సీకి ప్రాప్తి వినా జో ఉక్త ఆశ్రయ త్యాగ కరేత్తో ఒకవేళ ఈ తాడు ప్రాప్తం కాక పూర్వమే ఆశ్రయమైనటువంటి చెట్టు వేరుని కనుక వదిలేశాడు అనుకో అప్పుడు ఇక్కడ తాడు దొరకలేదు అక్కడ వేరును కూడా వదిలిపెట్టాడు ఆశ్రయాన్ని కూడా వదిలిపెట్టాడు అప్పుడు అతడు ఏమవుతాడు ఉభయ భ్రష్టు హోయికే కూప్మేహి డూబ్తహే అతడు ఉభయ భ్రష్టు అయ్యి అంటే ఇటు తాడు పట్టుకొని బయటికి వెళ్ళినవాడు కాదు ఎందుకంటే తాడు ఇంకా ప్రాతమే కాలేదు ఇక ఆ ఉన్న చేతిలో ఉన్న ఆశ్రయాన్ని ఆ చెట్టు వేరును ఇప్పుడు ఉభయ భ్రష్టుడు ఇటు పైకి రాలేడు అక్కడ స్థిరంగా సురక్షితంగా ఆ నీళ్ళలోనైనా కూడా ఉండలేడు ఎందుకు చదువు పట్టుకున్న ఆశ్రయాన్ని వదిలిపెట్టాడు మరి ఏమవుతాడు ఆ నీళ్ళలో మునిగిపోతాడు ఉభయభ్రష్టుడు అవుతాడు అందువల్ల మరి ఏం చేయాలి అనంటే తాడు దొరికిన తర్వాతనే చుట్టు వేరును వదిలిపెట్టాలి ఆ ఆశ్రయాన్ని వదిలిపెట్టాలి అంతవరకు వదిలిపెట్టకూడదు తైసే జన్మమరణ రూపు జలుకరి యుక్తు సంసార రూపు కూపు విసే గిరాజో జీవు సో సత్సంగా నిమిత్తకరి ప్రాప్తిభై శుభవాసనా సే కర్మ ఉపాసనా విసే ప్రవృత్తి హోవే హై ఏ విధంగా ఇక్కడ మనకు బావి కూపము అనే దృష్టాంతం ఇచ్చాడో దృష్టాంతంలో ఏమిటి అని అంటే జన్మమరణ రూప సంసారం అనేదే ఇది కూపము బావి దానిలో పడ్డాడు ఈ జీవుడు అయితే ఈ జీవునికి ఏదో కొన్ని జన్మల పుణ్యం అనుకోండి సత్సంగాలు దొరికినాయి అతనికి మహాత్ముల సహవాసం దొరికింది సక్క సత్సంగా సత్సంగా నిమిత్తకరి ఈ సత్సంగాదుల యొక్క నిమిత్తం చేత అంటే సత్పురుషుల యొక్క సహవాసము సత్గ్రంథాల యొక్క ప్రాప్తి మొదలైనటువంటి అతనికి కలిగినవి అప్పుడు అతనికి శుభవాసనలు కలుగుతాయి అంటే సత్సంగంలో మహాత్ములు చెప్తూ ఉంటారు ఆ పుణ్యం చేసుకోండి దానం చేసుకోండి ధర్మం చేసుకోండి ఆ పుణ్యం మిమ్మల్ని కాపాడుతుంది అంతఃకరణ శుద్ధి ద్వారా మీకు జ్ఞానానికి సాధనమవుతుంది అని ఈ విధంగా సత్సంగాదుల ద్వారా విన్నాడు కాబట్టి అతనికి శుభవాసన జాగృత అతడు శాస్త్రోక్తమైనటువంటి కర్మలు చేస్తాడు నిష్కామంగా కర్మలు చేస్తాడు మరియు ఉపాసనా విషయ ప్రభుత్వ విహే అట్లే ఉపాసనలు కూడా చేస్తాడు ఈ విధంగా చేయగా చేయగా సత్కర్మ పరిపాకాత్తే కరుణాని దినోధృత అని చెప్పిన ప్రకారంగా అతని యొక్క ఆ కర్మలు ఫలోన్ముఖమైనప్పుడు ఆ కర్మలు ఫలంని చుట్టకు సన్ముఖమైనప్పుడు ఆ నిష్కామ కర్మ నిష్కామ ఉపాసన చేత ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు ఎప్పుడైతే ఈశ్వరానుగ్రహం కలిగిందో అప్పుడు ఈశ్వర అనుగ్రహదేవ పుంసాం అద్వైత వాసన అని శ్రీ దత్తాత్రేయుల వారు అవధూత గీతలో చెప్పిన ప్రకారంగా లేదా స్వవర్ణాశ్రమ ధర్మేణ తపస హరితోషనాథ్ సాధనంచ భవే పుంసాం వైరాగ్యాది చతుష్టయం అని శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు అపరోక్షానుభూతిలో చెప్పిన ప్రకారంగా హరితోషనాథ్ అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలిగినప్పుడు పుంసాం అంటే ఈ పురుషునికి వైరాగ్యాది చతుష్టయం సాధనం భవత్ వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షుతమైనటువంటి సాధన చతుష్టయ సంపత్తి సాధన చతుష్టయ సంపత్తి ప్రాప్తమవుతుంది ఈశ్వరుని అనుగ్రహం కలిగినప్పుడు అప్పుడు ఏమవుతుంది జబ్బు ఈశ్వర రూపు దయాలు పురుషుకి కృపా కరి చిత్తశుద్ధి పూర్వక జిజ్ఞాస ఆదిక సాధనకి ప్రాప్తి హోవే జబ్ ఈశ్వర రూపు దయాలు పురుషకి కృపాకరి చిత్తశుద్ధి పూర్వక జిజ్ఞాసా ఆదిక సాధనకి ప్రాప్తి హోే తబ పురుష జిజ్ఞాసు కర్మరూపు బహిరంగ సాధనకా త్యాగ కరకే వివేకాధిక అంతరంగ సాధనకు చిత్త విషే ధారె అనేక జన్మ భజనాత్ స్వ విచారం చికీర్షతి అని చెప్పిన ప్రకారంగా మరియు ఈశ్వర అనుగ్రహ దేవ పుంసాం అద్వైత వాసన అని చెప్పిన ప్రకారంగా అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం చేత కానీ లేదా ఈ జన్మలో అత్యంత తీవ్రతరమైనటువంటి నిష్కామ కర్మలు మరియు ఉపాసనలు కనుక చేసినట్లయితే ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యి అంతఃకరణ శుద్ధి కలిగి జిజ్ఞాస కలుగుతుంది ఆ జిజ్ఞాస కలగడానికి అతని అంతఃకరణంలో వివేకాదులు ఉత్పన్నమవుతాయి ఎందుకంటే వివేకాదులు ఉన్నప్పుడే కదా జిజ్ఞాస చేస్తాడు అయితే ఎప్పుడైతే చిత్తశుద్ధి కలిగి అంతఃకరణ శుద్ధి చేత వివేకాదులు ప్రాప్తం అవుతాయో అప్పుడు జిజ్ఞాస చేస్తాడు అప్పుడు ఏం చేయాలి ఈ పురుషుడు అనంటే ఈ బహిరంగ సాధనలు అనేవి అంటే ఎప్పుడైతే శ్రవణాదులు చేయాలనేటువంటి జిజ్ఞాస కలుగుతుందో అప్పుడు ఈ కర్మలు మరియు సగుణ ఉపాసనలు ఏవైతే చేశాడో ఆ బహిరంగ సాధనలు అని చెప్పబడ్డాయి కదా వాటిని వదిలేయాలి వదిలేసి ఈ వివేకాధిక అంతరంగ సాధనకు చిత్త విషయ ధారే ఈ వివేకాది అంతరంగ సాధనాలను చిత్తం నందు ధరించాలి అని చెప్పడమైంది పరంతో అంతరంగ సాధనకి ప్రాప్తి వినా జో బహిరంగ సాధనకా త్యాగ కరేతో ఏ జీవు ఉభయభ్రష్టు హోయకే సంసార రూపకూపీసే డూపుతాయి అయితే అంతరంగ సాధనాలు పట్టుబడినంత వరకు బహిరంగ సాధనాలను ఆశ్రయించాలి కానీ ఎప్పుడైతే అంతరంగ సాధనాలు పట్టుపడతాయో అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత అంతకన్నా శుద్ధి కలిగి పరి వివేకాది అంతరంగ సాధనాలు ఎప్పుడైతే పట్టుపడతాయో అప్పుడు ఈ బహిరంగ సాధనాలను వదులుకోవాలి ఒకవేళ అంతరంగ సాధనాలు ప్రాప్తం కాక పూర్వమే గనక ఆ బహిరంగ సాధనాలను కూడా వదిలిపెట్టాడు అప్పుడు ఇతడు ఏమవుతాడు ఉభయభ్రష్టుడైపోతాడు ఉభయభ్రష్టుడయి సంసార రూప కూపం నందు పోతాడు ఇటు మోక్షాన్ని పొందలేడు మరియు ఇటు వివేకాదులు పొంది శ్రవణాదులు కూడా చేయలేడు కాబట్టి ఇతడు ఇహలోకమైనటువంటి భోగాలకు కానీ పరలోకమైనటువంటి భోగాలకు కానీ నోచుకోక వాడు ఉభయభ్రష్టుడైపోతాడు అతడు ఉభయప్రచుడైపోతాడు అందుకని మరి బహిరంగ తజే అంతరంగానకు ధారే అన్నాడు అంటే దానిలో తాత్పర్యం ఏంది బహిరంగ సాధనాలను వదిలిపెట్టాలి ఎప్పుడు వదిలిపెట్టాలి అంతరంగ సాధనాలు పట్టుబడిన తర్వాత వదిలిపెట్టాలి అందువల్ల బహిరంగ సాధనాలను అంతరంగ సాధనలు కట్టుబడిన తర్వాత అంటే వివేకాదులు ప్రాప్తమైన తర్వాత వదులుకోవాలి అంతవరకు మాత్రం వదులుకోరాదు వదులుకుంటే ఉభయభ్రష్టు అయిపోతాడు అని ఆ గ్రంథకర్త యొక్క అభిప్రాయాన్ని శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు టిఫన్ ద్వారా చక్కగా స్పష్టం చేశారు ఇక ఇప్పుడు ఇరవై ఆరో ముందు విషయంలో వస్తుంది యద్యపి అక్కడి నుంచి చదవండి యపి యజ్ఞాదికి కరము సంసారికే సాధనే అయితే ఈ యజ్ఞాది కర్మలు కానీ సగుణ ఉపాసన కానీ ఇవన్నీ కూడా చేసినట్లయితే వివేకాది సాధనలు పట్టుబడటం ద్వారా శ్రవణాదులు ఎందు ప్రవృత్తుడయి పొంది ముక్తుడవుతాడు అంటే మోక్షానికి సాధనాలుగా చెప్పబడినట్లే కదా బహిరంగ సాధనాలైనా కానీ మోక్షానికి సాధనాలే కదా అందుకు వివేకాదులను కలిగించి జిజ్ఞాస ద్వారా జ్ఞానానికి సాధనాలు అవుతున్నాయి బహిరంగ సాధనాలు కూడా అందుకని జ్ఞానానికి అవి కూడా సాధనాలే ఉన్నాయి అని మీరు చెప్తున్నారు కానీ అవి సంసారానికి సాధనాలు కదా స్వామీజీ జ్ఞానానికి సాధనాలని ఎలా చెప్తున్నారు మీరు కర్మలు చేసినట్లయితే ఏమవుతుంది ఈలోక సంబంధమైనటువంటి శాస్త్ర విహితమైన కర్మలు చేసినట్లయితే ఐహిక భోగాలు ప్రాప్తమవుతాయి లేదా పరలోక సంబంధమైనటువంటి స్వర్గకామోయేత దర్శ పూర్ణమా సాభ్యామని చెప్పిన ప్రకారంగా ఏవైతే కర్మలు చేస్తాడో అతడు పరలోకాలను పొందుతాడు అంటే పరలోక సంబంధమైనటువంటి భోగాలను పొందుతాడు మొత్తం మీద ఈనకేన ప్రకారేనా పుణ్యం ఉన్నంత వరకే కదా అతడు భోగాలను అనుభవించి మళ్ళీ ఏమవుతాడు క్షీణే పుణ్యే మర్త లోకం విశాంతి ఆ బ్రహ్మభువన లోకాహ పునరావర్తినోర్జున అని ఈ విధంగా చెప్పిన ప్రకారంగా అవి పునః జన్మవర్ణ రూప సంసారానికే సాధనాలు అవుతున్నాయి కదా జ్ఞానానికి సాధనాలు ఎలా అవుతాయి అని ఈ విధంగా శంకాకారం యొక్క అభిప్రాయం తినితే అంతఃకరణకి శుద్ధి బి కహనా సంభవినహి ఈ యజ్ఞవాది కర్మల చేత జ్ఞానం అయితే దూరంగా ఉన్నది కాని అంతఃకరణ శుద్ధి కూడా కలగదు కాకపోతే అతనికి ఈ లోక సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి భోగాలు ప్రాప్తం అవుతాయి దానిచేత ఏమవుతాడు జీవుడు క్షీణపుణ్య మర్త్యలోకం విశాంతి అని చెప్పిన ప్రకారంగా పుణ్యం క్షీణించగానే మళ్ళీ జన్మవర్ణరూప సంసారంలో వచ్చేస్తాడు అంటే అవి జన్మవర్ణరూప సంసారానికే కారణాలున్నాయి కానీ చిత్తశుద్ధికి కూడా కారణాలు కావు జ్ఞానానికి అయితే దూరమే ఉన్నాయి ఇంకా అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు తథాపి అని అంటూ గ్రంతకర్త సమాధానం చెప్తూ ఉన్నాడు చూడండి సకామపురుషుకు సంసారకే హేతు హై బాబా నువ్వేదైతే శంక చేసినావో అది సరిగ్గానే ఉంది అంటే ఇక్కడ అర్ధశంక స్వీకృతి యావదహం ఉత్తరం నా దాస్యామే తావ తవ సత్యం నేను ఎంతవరకు అయితే ఉత్తరము ఇవ్వనో అంతవరకు నువ్వు చెప్పింది సత్యమే కాని నేను ఉత్తరం ఇచ్చిన తర్వాత నువ్వు చేసిన శంక అది బాధ అయిపోతుంది చెప్తున్నాడు ఇక్కడ తథాపి అయినప్పటికి కూడా నువ్వు చెప్పినట్లు సకామ పురుషునికి యజ్ఞాది కర్మలు సంసారానికి హేతువులు ఉన్నాయి ఆరు నిష్కామకు కానీ నిష్కామ పురుషుడు ఎవరైతే ఉన్నారో అంటే ఆ యజ్ఞాది కర్మలైతే చేస్తాడు కానీ ఆ కర్మఫలాలను ఆశించకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాడు నిష్కామంగా చేస్తాడు ఫలాభిసంధి రహితముగా చేస్తాడు అటువంటి నిష్కామ పురుషునికి అంతఃకరణకి శుద్ధికే హేతుహే ఆ నిష్కామ పురుషునికి మాత్రం అంతఃకరణ శుద్ధికి హేతువులు ఉన్నాయి ఇసిరి నిష్కామ పురుషుకే అంతఃకరణ कि शुद्धि द्वारा ज्ञान के हेतु अंक निष्काम पुरुष के अंतकरण शुद्धि कलगजेस्तू ज्ञाना के साधना यज्ञागा कर्म बहिंग साधन कैया अंकनी ज्ञाप बहिंग साधन चपब्डा विवेकादिक अंतरंग साधन कैया इक विवेका उन्यो अभी अंतरंग साधन अन बड़ता है అయితే ఆ విషయం తర్వాత తెలుసుకుందాము ఇప్పుడు ఈ జరిగిన విషయంలో తథాపి అనే దానిపైన ఇరవై ఆరవ టిప్పణం ఉన్నది చూడండి ఒక దృష్టాంతం ఇచ్చి చెప్తాడు సకామ పురుషునికి సంసారానికి హేతువులు ఉన్నాయి కానీ నిష్కామ పురుషునికి మాత్రము సంసారానికి హేతువులు కావు మరేమనగా అంతఃకరణ శుద్ధి ద్వారా జ్ఞానానికి హేతువులు ఉన్నాయి అని చెప్పుడ కోసము ఒక దృష్టాంతము ఇచ్చి టిప్పం ద్వారా చెప్తున్నాడు చూడండి జైసే హోయి రసాయనిక వేత్త స్థానధారి సాధు థ అయితే ఒకనొక సాధు పురుషుడు ఉన్నాడు గురుస్థానానికి కూడా యోగ్యుడు ఉన్నాడు అంటే వేదాంత శాస్త్రానికి కాదు ఆయుర్వేద శాస్త్రానికి రసాయన శాస్త్రానికి అతడు తజ్ఞుడు ఉన్నాడు కాబట్టి రసాయన శాస్త్రంలో అతడు తజ్ఞుడు ఉన్నాడు కాబట్టి ఆ రసాయన శాస్త్రానికి అతడు క్షుణ్ణంగా తెలుసుకున్నాడు కాబట్టి ఆ రసాయన శాస్త్రాన్ని అధ్యయనం చేయాలనుకున్నటువంటి విద్యార్థులకు అతడు గురువు అంతే కదా ఏ శాస్త్రంలో నైపుణ్యం ఎవడికి ఆ శాస్త్రాన్ని బోధించే సామర్థ్యం అతనికి ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసే విద్యార్థులకు అతడు గురువు అవుతాడు అందువల్ల ఇక్కడ ఒకనొక సాధు పురుషుడు రసాయన శాస్త్రంలో చాలా తజ్ఞుడున్నాడు నిపుణుడున్నాడు అటువంటి వాడు ఏం చేశాడంటే సో అప్పుడే శిష్యుకు పాసు బిఠాయికే తన యొక్క శిష్యున్ని దగ్గర కూర్చుండబెట్టుకొని ప్రగలిత తామ్ర విసై వల్లీకే రసుకు నిచోడికే రసాయన బనాయికే దిఖాయా అయితే ఆ గురువు ఏం చేశాడు రసాయన శాస్త్రవేత్త ఆ గురువు తన శిష్యుణ్ణి దగ్గర కూర్చుండబెట్టుకొని తామ్రమును కరిగించాడు అంటే రాగి ధాతువును కరిగించాడు ప్రగలిత తామ్రం కరిగించినటువంటి ఆ తామ్ర ద్రవంలో ఒకనొక చెట్టు యొక్క వల్లి అంటే ఒక తీగ ఒక ఔషధం తీగ ఉంది ఒక చెట్టు అనుకోండి అయితే ఆ చెట్టు యొక్క ఆకులు తీసుకొచ్చి దాన్ని రెండు చేతుల మధ్యలో ఏసి బాగా నలిపాడు నలిపి దాని యొక్క రసం తీసి ఆ తామ్రం అంటే ఆ రాగి ఏదైతే కరిగించి ఉంచబడిందో ఆ తామ్ర ద్రవంలో పోశాడు నిచోడికే దాన్ని పిండినాడు రెండు చేతులతో ఆ రసాన్ని ఆ వల్లి ఏదైతే ఔషధ రూప చుట్టూ ఉన్నదో దాని ఆకులను బాగా రెండు చేతులతో నలిపి బాగా పిండి ఆ రసాన్ని ఎక్కడ వదిలాడు ఆ బాగా మరిగించినటువంటి తామ్ర ద్రవంలో వదిలాడు వదిలేసరికి ఆ తామ్ర ద్రవము అది రసాయనంగా మారింది అంటే ఒక రకంగా చెప్పాలంటే కింది కింద శబ్దాలు వస్తాయి కొన్ని ఏమిటి అంటే ఇట్లా చేసినట్లయితే దరిద్రం పోదు ఇట్లా చేసినట్లయితే దరిద్రం పోతుంది అన్నాడు అంటే దరిద్రం పోవాలంటే ఆ తామ్ర రసంలో ఏదో ఒక చెట్టు యొక్క రసం పోసినట్లయితే అది బంగారుగా మారుతుంది ఆ బంగారాన్ని అతడు ద్రవ్యం వస్తుంది దరిద్రం పోతుంది అందుకని ఆ బంగారమును తయారు చేయడానికి ఆ తామ్ర రసము తామ్ర ధాతువును కరిగించి దానిలో దాన్ని బంగారుగా మార్చగలిగేటువంటి ఒకనొక శక్తివంతమైనటువంటి ఒక ఔషధం యొక్క రసమును పిండి అందులో పోసి చూపెట్టాడు గురువు ఎవరికి శిష్యునికి ఫీర్ ఆపు అనేక వరుస పర్యంత తీర్థయాత్ర విసి అటెన్ కరత భయా ఇక ఇతనికి ఆ రసమును తయారు చేసేది చూపెట్టాడు మరియు ఆ తర్వాత అతడు తీర్థయాత్ర పర్యటన కోసము బయలుదేరి వెళ్ళిపోయాడు కొన్ని సంవత్సరాల పర్యంతం తీర్థయాత్రలు చేయడానికి వెళ్ళిపోయాడు పిచాడి ఆ గురుదేవుడు తీర్థయాత్రలకు వెళ్ళిన తర్వాత శిష్యుకే ఆతిసే రసాయన భయానహి ఇక ఆ శిష్యుడు ఆ గురువు చెప్పినటువంటి ఔషధాన్ని మరియు ఆ తామ్ర రసాన్ని ఆ తామ్ర ద్రవాన్ని తయారు చేశాడు ఆ రసం కూడా పోస్తూ ఉన్నాడు కానీ ఆ ఔషధ రసము కూడా పోస్తూ ఉన్నాడు ఆ ఔషధం యొక్క పసరు పోస్తూ ఉన్నాడు కానీ అది రసంగా మారతలేదు బంగారుగా మారతలేదు అవురు పరమార్థిక మార్గ బంధు హో బంధు భయా పరమార్థిక మార్గ బంధు భయ పరమార్థ మార్గం బంద్ అయిపోయింది అంటే అతడు ఏమైపోయాడు ఇటు పరమార్థమును సాధించి ఇటు మోక్షాన్ని పొందలేకపోతున్నాడు అటు కొనిసం ఆ రసాయనమును తయారు చేసి అంటే ఆ ఔషధం ద్వారా బంగారంను తయారు చేసి ఇటు ఐహికమైనటువంటి భోగాలు పొందడానికి కూడా తన ప్రాపంచిక దారిద్ర్యత ఏదైతే ఉన్నదో దాన్ని పోడగొట్టుకొని ఆ ఐహిక భోగాలను అనుభవించడానికి కూడా దూరమైపోయాడు అంటే దోబిక కుత్తా నా ఘరికా నా ఘాటక అన్నట్లు అయిపోయింది ఇటు ఐహిక భోగాలను పొందలేకపోతున్నాడు అటు పరమార్థాన్ని చేసి పరమార్థ సాధన చేసి అటు మోక్షాన్ని పొందలేకపోయాడు రెండిటికీ చెడిపోయినాడు ఉభయ భ్రష్డు ఫిర్ జబ్బు గురు ఆయా తబ్ కహాకి అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ గురుదేవుడు తీర్థయాత్ర చేసుకొని తిరిగి వచ్చాడు వచ్చిన తర్వాత గురుదేవునితోని శిష్యుడు అంటున్నాడు తామ్ర విసే ఇసిహి వల్లికా రసం సూదే హాతిసే డాల్నే కరి వా ఇసిహి మిలోనిసే రసాయనం హోతానహి హే గురుదేవు మీరు ఏ తామ్రాన్ని కరిగించి అందులో రసాన్ని పొయ్యాలి ఆ పసరును పొయ్యాలి అని చెప్పారో అదే విధంగా నేను చేశాను తామ్రాన్ని కరిగించాను మీరు చెప్పినటువంటి ఏదైతే వల్లి అంటే ఏ ఔషధము చెట్టు ఉండేనో ఆ చెట్టు యొక్క ఆకులను తీసుకొచ్చి వాటిని నలిపి పసరు చేసి పోసాను అందులో అయినా కానీ అది రసాయనం అయితే మారడం లేదు అని చెప్తూ ఉన్నాడు గురుదేవుతో అయితే అది ఎట్లా పోసాడు ఆ పసరును ఆ ఔషధం యొక్క రసాన్ని ఆ తామ్ర ద్రవంలో ఏ విధంగా పోసాడు అది కూడా చెప్తున్నాడు ఏమని సూదే హాత్సే అన్నాడు అంటే సీదా హాత్ అంటే ఏ విధంగా మనము ఆ చెట్టు యొక్క ఆకులను మనము చేతుల్లో వేసుకొని మరొక చేయితోని నలుపుతాము కదా నలిపి ఆ నలిపినటువంటి ఆ ఆకులను అట్లే చేతి నందు పట్టుకొని వాటిని గట్టిగా మనము ఒత్తిడి చేస్తాం ఒత్తిడి చేసినప్పుడు ఆ ఆకులలోని రసము ఆ చేతుల గుండా కింద పడుతుంది అయితే ఆ పసరు పిండేటప్పుడు మన బొటనవేళ్ళు పైకి ఉంటాయి బొటనవేళ్ళు పైకి ఉంటాయి ఆ రసమును అంటే బాగా నలిపినటువంటి ఆ చెట్లను చెట్ల ఆకులను గట్టిగా అదివిపట్టి ఒత్తిడి చేసినట్లయితే పిండినట్లయితే ఆ పసరు ఆ చేతుల కింది నుంచి కింద పడుతుంది కదా బుటన పైకి ఉంటాయి ఆ విధంగా చేసాను అంటాడతాడు శిష్యుడు చూదే హాతిసే డాల్ినే కరీ వా ఇసిహి మిలోనిసే మీరు చెప్పినట్టే ఆ తామ్రము కరిగించాను మరి అదే చట్టు యొక్క పసరు పోసాను కానీ రసాయనం హోతానహి రసాయనమైతే అయితలేదు బంగారుగా మారడం లేదు ఆ తామ్రము ఉంటే హాతమే వల్లీకే రసకే నిచ్చోడిన ఖరీవా భిన్న మిలోనేసే రసాయనం హోతా హే అప్పుడు గురుదేవుడు అంటాడు యనా అట్ల కాదురా నువ్వు బుటనవెళ్ళు పైకి పెట్టి రెండు చేతులను అది పట్టి పసరు పిండినవు బాగున్నది పసరైతే పోసినవు తామ్ర ద్రవం లోపల ఆ రసాన్ని పోసే పద్ధతి అది కాదు ఆ ఆకులను బాగా నలిపిన తర్వాత నువ్వు రసాన్ని పిండేటప్పుడు ఆ పసరు పిండేటప్పుడు ఆ బొటనవెళ్ళను కిందికి పెట్టి ఆ బోటనవెల్ల ద్వారా ఆ పసరును రసంలో పడేటట్టు అంటే ఆ తామ్ర ద్రవంలో పడేటట్టుగా వదలాలి ఉల్టా హాతు సీదే హాత్తోని నువ్వు పిండినావు అందుకని కాలేదు చేతులు ఉల్టా చేసి బుటనవెళ్ళను కిందికి చేసి నువ్వు ఆ పసురను కనుక వదిలినట్లయితే ఆ తామ్ర ద్రవంలో పడితే అప్పుడు అది రసాయనంగా మారుతుంది అంటే బంగారంగా మారుతుంది కానీ నువ్వు సీదే హాతు సాధారణంగా ఆకులను నలిపి రసాన్ని పిండుతామో బొటనవెల్లు పైకి పెట్టి నువ్వు అట్లా చేసినవు అందుకని రసం కాలేదు రసాయనము కాలేదు బంగారు తయారు కాలేదు అని గురుదేవుడు చెప్పినాడు ఆవరు దరిద్రత నివృత్తు పోతే హే ఇట్లా చేసినట్లయితే అంటే ఉల్టా హాతుతోనే చేసినట్లయితే అంటే చేతి చేతులను తిప్పి పొట్ట నీళ్ళు క్రిందికి పెట్టి పసరును పిండినట్లయితే అది రసాయనం అవుతుంది నిదరిద్రం పోతుంది తబు తీసునే తీసి ప్రకారీయ అప్పుడు ఆ శిష్యుడు ఈ గురుదేవుడు చెప్పినటువంటి ఆ ప్రక్రియ పద్ధతిని అంతా చక్కగా విని ఆ గురుదేవుడు చెప్పిన ప్రకారంగానే పసరును మరిగించినటువంటి తామ్రంలో అంటే రాగి ద్రవంలో పూసాడు అప్పుడు రసాయనం అయింది బంగారం అయింది దరిద్రం పోయింది తైసే ఇది దృష్టాంతం అదేవిధంగా శాస్త్ర రూపు గురువుని జీవుకు చిత్తశుద్ధి రూప రసాయనికే సిద్ధార్థ బోధన కి కియా కర్మ సో కామనాకరి కియా హువ చిత్తూపు రసాయనక హేతు నేను ఓవే హే శ్రీ గురుదేవుడు అనేటువంటి రసాయనవేత్త అనుకోండి అతడు శాస్త్రాన్ని ఆధారంగా చెప్తాడు కాబట్టి శాస్త్ర రూప గురువునే శాస్త్రము మరియు గురువు ఇద్దరిని కలిపి తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ అభేదం బోధ అవుతుంది రూపు అనే శబ్దం శాస్త్ర రూప గురువు అంటే శాస్త్రమే గురువు చెప్పినట్లయింది ఇక్కడ శాస్త్రము మరియు శాస్త్రాన్ని స్వతంత్రంగా చదివితే తెలియదు కదా గురువును కూడా ఇక్కడ మనం సంగ్రహం చేసుకోవాలి శాస్త్ర రూప గురువు జీవునికి చిత్తశుద్ధి కలగాలి అని చిత్తశుద్ధి అనేటువంటి రసాయనము సిద్ధించాలని యజ్ఞ ఆది కర్మలను నిష్కామంగా చేయాలని చెప్పాడు కానీ జీవుడు ఏం చేశాడు ఆ కర్మలను సకమంగా చేశాడు సకమంగా చేస్తే సిత్తశుద్ధి రూప రసాయనము కలగదు అంటే చిత్తశుద్ధి కలగదు కింటూ సంసార రూప దరిద్రతాకా హేతువు వ్యహ్ మంగా చేసినాడు కాబట్టి చిత్తశుద్ధి కలగకుండా మరేమైంది అని అంటే జన్మవరణ రూప సంసారమే ప్రాప్తమవుతుంది బంధమే ప్రాప్తమవుతుంది ఈ జీవునికి అవురు ఏ కర్మ నిష్కామత కరి కియా హువా చిత్తశుద్ధి రూప రసాయనక హేతు అవే కర్మలను యజ్ఞ యాగాది కర్మలు ఏవైతే వాటిని గనక నిష్కామంగా చేసినట్లయితే చిత్తశుద్ధి రూప ఫలము రసాయనము ప్రాప్తమవుతుంది అంటే ఆ కర్మలను ఈశ్వరార్పణ బుద్ధి చోట్ల ఫలాభిసంధ్య రహితంగా నిష్కామంగా చేసినట్లయితే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది కావున సకామంగా చేస్తే బంధానికి కారణం కర్మలు అవే కర్మలు నిష్కామంగా చేస్తే అంతఃకరణ శుద్ధికి దోహదం అని చెప్తూ ఆ రసాయన ఇచ్చారు ఇహా అనుపాన భేదిసే ఔషధికే గుణభేదికబి దృష్టాంతే అయితే ఔషధాలను ప్రయోగం చేసేటప్పుడు వాటిని పుటం పెట్టడము వండడము లేదా కల్వంలో వేసి నూరడము ఇవన్నీ చేస్తారు కదా ఆ చేసే ప్రక్రియలో కూడా చాలా భేదం ఉంటుంది అదే ఔషధము దాన్ని రెండుసార్లు మూడు సార్లు నూరి రోగికి ప్రయోగం చేస్తే ఒక రోగానికి గుణమిస్తుంది అదే ఔషధాన్ని మరీ పదిసార్ల నూరి ప్రయోగం చేస్తే మరొక రోగానికి గుణం ఇస్తుంది చూడు ఔషధం అదే గుణభేదం ఉన్నది చూడు అట్లే ఒకే ఔషధము వేరొక ఔషధాన్ని మిశ్రణం చేసి ఇస్తే ఒక రోగానికి గుణమిస్తుంది అంటే ఒక రోగాన్ని నివృత్తి చేస్తుంది అదే ఔషధము వేరే ఏ ఔషధాన్ని అయితే మిశ్రణం చేసిండో దాన్ని వదిలేసి మరొక వేరే ఔషధాన్ని కనుక మిశ్రణం చేస్తే అది వేరే రోగానికి గుణం ఇస్తుంది అందుకని ఇక్కడ ఔషధము అనుపాన భేదం చేత కూడా గుణభేదం ఉంటుంది అని చెప్పినట్లయింది ఆ ఔషధాన్ని అనుపానం సేవించడంలో కూడా గుణభేదం ఉంటుంది దాన్ని తయారు చేయడంలో కూడా గుణభేదం ఉంటుంది ప్రయోగం చేయడంలో గుణభేదం ఉంటుంది ఇవన్నీ కూడా ఆయుర్వేద శాస్త్రానికి కూడా అయితే విస్తారంగా తెలుసు కాబట్టి ఈ ప్రకారంగా ఇక్కడ యజ్ఞాది కర్మలు సకమంగా చేసినట్లయితే బంధానికి కారణం అవుతాయి చేసినట్లయితే చిత్తశుద్ధికి హేతువులు అవుతాయి అని అంటూ ఈ విధంగా చెప్పి ఏం చెప్పే తాత్పర్యం అనేది యజ్ఞాది కర్మలు చిత్తశుద్ధికి కారణములు అవుతాయి కానీ వివేకాదుల యొక్క అపేక్ష చేత అవి బహిరంగ సాధనాలుగానే చెప్పుకోవాలి అంతరంగ సాధనాలు మాత్రం కావు అని ఇంత విషయాన్ని గ్రహించండి ఇక పదిహేడవ అంకము వివేకాదికి అంతరంగ సాధనత వివేకాదులు అన్నాడు వివేకము వదులుకునే నాలుగు సాధనాలు ఆ పైన శ్రవణాదులు ఆ పైన తత్వం పదార్థ శోధన ఇవన్నీ అంతరంగ సాధనాలుగా చెప్పుకున్నాం కదా వాటిలో కూడా తరతమ భావం ఉన్నది ఒకదాన్ని ఆపేక్ష ఒకటి బహిరంగం ఉంటుంది ఒకటి అంతరంగం ఉంటుంది అది చూపెడుతున్నాడు వివేకాదికి జ్ఞానికే అధికార్యమే సంభవ్య హై యాతే సమీప హై ఈ వివేకాది ఇంతవరకు పూర్వం చెప్పుకున్నటువంటి ఎనిమిది సాధనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జ్ఞానానికి ఉపయోగం ఉన్నాయి కాబట్టి అంతరంగ సాధనాలుగా చెప్పుకుంటూ వచ్చాము తినుమే భి వాటిలో కూడా ఇతన భేదహే ఇంత భేదం ఉంది ఈ ఎనిమిది అంతరంగ సాధనాల్లో కూడా ఇంత భేదముంది అంటాడు ఏమిటి అంటే వివేకాది కనుక శ్రవణమే ఉపయోగే వివేకాది నాలుగు సాధనాలు ఏవైతే ఉన్నాయో వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షుత్వము అని ఏ నాలుగు సాధనాలు అయితే ఉన్నాయో ఇవి శ్రవణం ఉపయోగం ఉన్నాయి అంటే శ్రవణానికి సాక్షాత్ సాధనాలు ఉన్నాయి ఆరు శ్రవణాది కనుక జ్ఞానమే ఉపయోగ ఇక శ్రవణము మననము నిధిధ్యాసనము తత్వం పదార్థ శోధన ఇవి అయితే ఉన్నాయో ఇవి జ్ఞానానికి ఉపయోగం అంటే జ్ఞానానికి దగ్గర సాధనాలు ఉన్నాయి అయితే వివేకాధికనికి అపేక్ష అయితే శ్రవణాదికి అంతరంగ వివేకాదుల యొక్క అపేక్ష చేత జ్ఞానానికి దగ్గర సాధనాలు ఏవైనాయి శ్రవణాదులు కాబట్టి శ్రవణాదులు వివేకాదుల యొక్క చేత అంతరంగ సాధనములు ఆ శ్రవణాదుల యొక్క అపేక్ష చేత వివేకాదులు బహిరంగంలో అనపడతాయి తినికి అపేక్ష అయితే వివేకాది శ్రవణాదుల యొక్క అపేక్ష చేత వివేకాదులు బహిరంగంలో అనపడతాయి యి అయినా కూడా వివేకాదికి బి జ్ఞానికే అంతరంగ సాధన హీ సర్వ గ్రంథామే కహే హయే కూడా జ్ఞానానికి అంతరంగ సాధనాలే అని అన్ని వేదాంత గ్రంథాల్లో చెప్పబడ్డాయి వివేకాదులు అంతరంగ సాధనములే అని చెప్పబడ్డాయి అందుకని వాటిని బహిరంగంగా ఎందుకు చెప్తున్నారు మీరు బహిరంగ నహికయ్యే వివేకాదులను బహిరంగ సాధనాలుగా ఎక్కడ చెప్పలేదే అని తథాపి అయినా కూడా మేము కూడా స్వీకరిస్తాం వివేకాదులు అంతరంగ సాధనాలే కానీ శ్రవణాదుల యొక్క అపేక్ష చేత బహిరంగంలో అని చెప్తున్నాము తథాపి వివేకాది కనుక జ్ఞానికే సాధన శ్రవణమే ప్రత్యక్ష ఫలహే వివేకాదులు జ్ఞానానికి దగ్గర సాధనాలైనటువంటి శ్రవణాదులయందు ప్రత్యక్ష ఫలములు అంటే సాక్షాత్ ఉపయుక్తములు ఉన్నాయి అవరు శ్రవణాది కానికే న్యాయ జిజ్ఞాసుకు ఉపాధి హే అట్లా శ్రవణాదులు జ్ఞానానికి దగ్గర సాధనాలు ఉన్నందువలన సాక్షాత్ సాధనాలు ఉన్నందువలన జిజ్ఞాసుకు ఉపయుక్తంలో అట్లే వివేకాదులు కూడా ఉపయుక్తములు ఉన్నాయి ఉపాధేయులు ఉన్నాయి గ్రాహ్యములు ఉన్నాయి ఎందుకంటే వివేకాదులు ఉంటేనే శ్రవణాదులు చేసి తద్వారా జ్ఞానాన్ని పొందగలుగుతాడు వివేకాదులు లేకపోతే జ్ఞానాన్ని పొందలేడు కాబట్టి జ్ఞానానికి శ్రవణాదులు ఎట్ల దగ్గర సాధనాలు వివేకాదులు కూడా అట్లే దగ్గర సాధనాలే కానీ కించిత్ శ్రవణాదుల యొక్క అపేక్ష చేత బహిరంగంలో అని అంతేగాని ఈ ఎనిమిది సాధనలు అన్ని కూడా అంతరంగ సాధనాలే యజ్ఞాధికనికి న్యాయ జిజ్ఞాసుకు హే నహి యజ్ఞాది కర్మలను అధికారం ప్రాప్తమైన తర్వాత త్యాగం చేయాలి అని ఏదైతే పూర్వం చెప్పుకుంటూ వచ్చామో అట్లా వివేకాదులను కూడా శ్రవణాదుల ఎందు ప్రవృత్తములైన తర్వాత వివేకాదులను కూడా వదులుకోవాలని చెప్పలేదు శాస్త్రం వివేకాదులు త్యాజ్యములు కావు ఉపాధేయంలో ఉన్నాయి గ్రాహ్యంలో ఉన్నాయి శ్రవణాదులు చేస్తున్న కాలంలో కూడా వివేకాదులు ఉండాలి యజ్ఞాదులను వదులుకోవాలి ఎందుకంటే అవి విక్షేపానికి హేతువులు కాబట్టి ఎందుకంటే శ్రవణం శ్రవణము మనం నిరుద్యాసనం చేస్తున్న కాలంలో కూడా వివేకము ఉండాలి వైరాగ్యము ఉండాలి సమాధి చట్ట సంపత్తి ఉండాలి మముక్షత్వం ఉండాలి అవి లేకుండా శ్రవణాదులు సంభవించవు అందుకని యజ్ఞాదుల వివేకాదులను త్యజించకూడదు మరే మనగా ఉపాధియములే గ్రాహ్యములే చే అంతరంగ వివేకాదులు అంతరంగములే అవరు యజ్ఞాధికానికి అపేక్షాత ఏబీ అంతరంగహే యజ్ఞాదుల యొక్క అపేక్ష చేత కూడా వివేకాదులు అంతరంగంలో ఉన్నాయి మరియు శ్రవణాదులు చేస్తున్న కాలంలో యజ్ఞాదుల వలె త్యాగం చేయకూడదు అందువల్ల కూడా అంతరంగంలో ఉన్నాయి ఏవి వివేకాదులు యా అంతరంగ సాధన కహేహే అందుకని అంతరంగ సాధనములుగానే చెప్పుకోవాలి వివేకాదులను ఇంకా ఒక టిప్పణం ఉన్నది చూడండి ఇరవై టిప్పణం వివేకాధిక చారి సాధన వినా బహిర్ముఖ పురుషుకు వేదాంత శాస్త్రిక దీర్ఘకాల నిరంతర ఆధార సయితు హోనే కరి నిశ్చిద్ద శ్రవణ హోతా నహి స్పష్టం చేశాడు పండిత్ పీతాంబర్జీ వారు వివేకాదులను త్యాగం చేయకూడదు ఎందుకంటే శ్రవణాదులు చేయాలంటే వివేకాదులు తప్పకుండా ఉండాలి బ్రహ్మాభ్యాసము లేదా బ్రహ్మచింతన ఎట్లా చేయాలి అమావాస్యకు పౌర్ణమికి అని ఇట్లా గాకుండా నిత్య నిరంతర ఆదరణీయంగా చేయాలి కదా చతు దీర్ఘకాల నైరంతర్యైన సత్కారా సేవితో దృఢభూమి అని అంటూ పతంజలి భగవాను కూడా ఒకటో పాదంలో పద్నాలుగో సూత్రంలో చెప్పాడు కదా అభ్యాసం ఎట్లా చేయాలంటే దీర్ఘకాలం చేయాలి మరియు అంతరాయం వ్యవధానము లేకుండా మధ్యలో ఆపి ఆపి చేయకుండా నిరంతరంగా చేస్తూ ఉండాలి మరియు ఆదరపూర్వకంగా చెయ్యాలి అని చెప్పింది ఉన్నది మరియు ఆ విధంగా చెయ్యాలంటే వివేకాదులు తప్పకుండా అవసరమే వివేకాదికి సారి సాధన విన వివేకాది నాలుగు సాధనాలు లేకుండా బహిర్ముఖ పురుషునికి వేదాంత శాస్త్రమును దీర్ఘకాలము నిరంతరము ఆదరపూర్వకంగా నిశ్చిద్రంగా చుద్రం అంటే ఇక్కడ రంధ్రము అర్థం కాదు క్షుద్రం అంటే ప్రతిబంధకము అంతరాయము వ్యవధానము అని తెలుసుకోవాలి ప్రతిబంధక రహితంగా నిరంతరంగా శ్రవణాలు చేయుట సంభవించదు ఎప్పుడు వివేకాదులు లేకుంటే కావున దీర్ఘకాలం నిరంతరము ఆధారపూర్వకంగా ప్రతిబంధక రహితముగా శ్రవణాదులు చెయ్యాలి అనంటే వివేకాదుల యొక్క అపేక్ష తప్పకుండా ఉంది అవరు శ్రవణ విన మనన్ అవరు నిరుద్యాసన్ పోతానే వివేకాదులు లేకుండా శ్రవణం జరగదు శ్రవణం లేకపోతే మనన నిరుద్యాసనాలు జరగవు కాకపోతే మనన్ అవరు నిరుద్యాసనక హేతువు శ్రవణ్ శ్రవణం చేయాలంటే వివేకాదులు హేతువులు ఉన్నాయి మనన నిరుద్యాసనం చేయాలంటే శ్రవణము హేతు తిస్మే వివేకాదికి చారి సాధనక ఉపయోగకయ్యే ఫలహే కాబట్టి శ్రవణము మరణము నిధిధ్యాసం చేయాలంటే వివేకాదులు తప్పకుండా అవసరం ఉంటాయి కాబట్టి వివేకాదులను అధికారిక పురుషుడు యజ్ఞాదుల వలె అందుకని శ్రవణాది కాలంలో కూడా వివేకాదులు తప్పకుండా ఉండాలి అందువల్ల వివేకాదులు శ్రవణాదుల వల్ల అంతరంగ సాధనములుగానే పరిగణించబడతాయి అందువల్ల వివేకాది నాలుగు శ్రవణాదులు నాలుగు ఈ ఎనిమిది అంతరంగ సాధనాలు యజ్ఞాదులు బహిరంగ సాధనాలు అని చెప్పుకుంటూ వచ్చాం ఇక ఈ అంతరంగ సాధనములుగా చెప్పుకున్నటువంటి ఏవైతే వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముక్షుత్వము శ్రవణము మననము నిరుద్యాసనము తత్వం పదార్థ శోధనాన్ని వాటిలో కూడా ముఖ్యంగా అంతరంగ సాధనము మహావాక్యం దానికి సాధనం శ్రవణాసుడు అని పద్దెనిమిదవ అంకం ద్వారా చెప్పబోతాడు ఆ విషయం రేపు తెలుసుకుందాం హరి ఓం సహనావతు సహనో భునక్తు సహవీయం కరవావహై తేజస్వినధమస్సు మా విద్విషావహై ఓ శాంతిశాశ